కీర్తన సంఖ్య రెండు వందల ముప్పై ఏడు లేరా దేవతలు లేరా లావరులు ఆరీ తినడు ఎందు అతికులే కలిగితే మొదల సృష్టికి నెల్ల మూలమైన బ్రహ్మదేవుని అదే నాభి పొడమించేను అచ్యుతుడే తుద ప్రళయమునందు దొంతులుగా జగములు ఉదరమునందునించే ఒక్కడే నిలిచి మోవలేక దేవతలు ములుగగా మందరముతోవ మోచి తెచ్చినట్టు టిదొర విష్ణువే వివేకజలధిలోన వేసితే పుంగినకొండవల విపునెత్యనాదికూర్మమితడే తన బంటు శేషుని తరితాడుగావించి కొననాధారమై నిలిచే గోవిందుడే ధనుజులు దేవతలు తచ్చితచ్చి అలసితే వెనక నందయుదచ్చే విశ్వరూపుడితడే కాలకూటమునకు ఈసుకంచముగా చేసి మింగి చాలి నిలవర్ణుడాయ శశివర్ణుడే కాళకంఠుడాయను శంకరుడు పాత్రయిన వంక పోలింప ఋగ్వేదమిదే పొగడీనితనిని అమరగతనయిచ్చ అమృతము పంచిపెట్టే అమరులకెల్లా నారాయణుడితడే ననువైన నిర్మల కౌస్తుభము కమలముపై లక్ష్మిగై కొనె ఈగనుడే మూలమని నుడిగితే మోచివచ్చి కరిగాచే కోలుముందై ఇందరిలో గోవిందుడే తూలిన శృతులుదెచ్చి తుంగిన భూమి ఆలరి భస్మా భస్మాసుని నడచే ఈ దేవుడే ఇందుమౌళిపైసి ఇంద్రియములగట్టిన కందర్పజనకుడైన కమలాక్షుడే కందువ పాదతీర్థపు గంగ అరుశిరమె ఎందును దైవమితడే ఇందిరా నాథుడు మాయలెల్లా నితనివే మహిలో సంకల్పములు ఏ డ శ్రీవిష్ణురాజ్ఞ ఈతనిదే తోయరాని చక్రముచే దుర్వాసువారగాను దాయి దండై బ్రతికించే తన బుచేత సంధి నన్ని మతముల సన్యాసులకు గతి అయి అందరి నారాయణు నామమే ముందు సంధ్యా జపముల మూలపు టాచమనము అందులకితని కేశవాది నామములే వాదుల నదైవం కేశవాత్తరని తొల్లి వేదవ్యాసులని న విపుడీహరీ చోదించి వశిష్ఠుడును సుఖ నరదాదులు పొదితోడదాసులైరి పురుషోత్తమునికి బాణాసురుని నరకి భంగపడగా విడిచే వేణునాద ప్రియుడైన విఠలుడే బాణమై త్రిపురములు భస్మీకరము చేసే ప్రాణుల రక్షించేను ఈ పరమాత్ముడే ఆపదలందిన వేళ అసురబాధలు మాన్ప ఏ లోకము కాచే శ్రీపతియే పై నింద్రాదులకు సిరులు వైపుగా వరదుడు నితడే భూమి ఇతని సతి అంబుధులితని పరపు సోమసూసౌదులితని చూపు కన్నులు వేమరు నూర్పులే గాలి విష్ణు పదము ఆకాశము హరిణీ వాసుదేవుడే అరువి పూజించవలెనంటే అర్జునునకు తిరులపాదముచాచే శ్రీకృష్ణుడే అరిది మార్కండేయుడతని మహిమ చూచి వరదైవామితడని వాది కొలిచే ధృవ పట్టమితడిచ్చే దొరకని శరణంటే వివరింపనిదివో నితని జప్ప ఎవరి వశములింక భువి పార్వతి హరిని పొగడేటినాడు